అదా వంతే చేయన్ నాస్తి వర్తమానేది తత్థ ఇప్పుడు మీరు సినిమాకి వెళ్తారు హీరో నాయకుడు నాయిక వచ్చి డ్యాన్స్ తీస్తారు ఏదో శృంగార కోసం ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు మీరు వెళ్ళి కూర్చుంటారు ఒక ముందే వెళ్ళి కూర్చున్నప్పుడు తెర మీద ఏమున్నాయి నాయకుడు లేడు నాయిక లేడు ఎవరిని లేరు ఏమండి ప్రారంభమైంది ప్రారంభమైన కొద్దిసేపటికి నాయకుడు వచ్చారు నాయిక వచ్చారు ఏదో మొత్తానికి వచ్చారు అలాగో రెండు గంటలు ఉంటారు ఆ తర్వాత క్లోజ్ శుభమ్మని వేస్తారు క్లోజ్ ఇప్పుడు వేస్తున్నారు లేదో తెలియదు మరి ఎలా ఉన్నారు వేయట్లేదండి దీ ఎన్నం రాస్తున్నారు పూర్వం శుభంగా వేసింది మా ఎనీవే సో అప్పుడు ఇంకా లేరు మధ్యలో ఉన్నారు నాయకుడు నాయిక ప్రతి నాయకుడు శృంగార రసం అన్ని రసాలు మధ్యలో ఉన్నాయి అని ఎవడైనా అంటే వాడిని వాడిని ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ అంతే కదా మధ్యలో ఉన్నాయా మధ్యలో ఉన్నట్టుగా కనబడ్డాయి మధ్యలో ఏమీ లేవు జీవితము కూడా అటువంటి ఒక దీర్ఘమైన చిత్త విభ్రమమే హాలుసినేషన్ అంటే మనం సినిమాకి ఎందుకు వెళ్తా ఉంటే ఒక హాలిసినేషన్ చిత్త విభ్రమం అలా వెళ్ళి అలా కూర్చుంటే మన మనకు సినిమా నడుస్తూ ఇంటి దగ్గర భార్య పిల్లలు అత్తగారు మామగారు తండ్రి తల్లి ఆ రాగాలు ద్వేషాలు శృంగార రసం హాస్యరసం కరుణ రసం బీభత్స రసం అన్ని రసాలు నడుస్తూ ఉంటాయి ఓ సినిమా నడుస్తూ ఆ సినిమా నుంచి కొంచెం విముక్తి కోసమని విసిగెత్తిపోయి ఈ సినిమాకి వెళ్తాడు ఆ సినిమా మర్చిపోతాడు మర్చిపోయి ఇక్కడ సినిమాలోకి వచ్చిపోతాడు తర్వాత డ్యాన్స్ ఉంటుంది మామూలుగా పార్క్కి వస్తా నాయకుడు నాయక పార్క్ కనపడిన వెంటనే డ్యాన్స్ మొదల పార్క్ చూడగానే డ్యాన్స్ అదెందుకో తెలుసునండి వీడికి బాధ్యతతో కలిసి డ్యాన్స్ చేయాలని ఒక ఒక రహస్యమైన దాగి ఉన్న కోరిక ఆ కోరిక పార్కులోకి వెళ్ళి వీడులో భార్య కలిసి డ్యాన్స్ చేస్తే మర్యాదగా ఉండదు కాబట్టి ఈ రెండు దూదారి అది తెర మీద వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తున్నారు అంటే తనే చేసినట్టుగా సంతోషపడుతుంది అంచేతనే సినిమా తీసి వాళ్ళకి డ్రీమ్ మర్చెంట్స్ అని పేరు వాళ్ళు వాళ్ళు మనకి పది రూపాయలు పదిహేను రూపాయలు టికెట్ డబ్బులు తీసుకుంటాడు కదా వాడు మనకి మనకి అన్నీ వస్తుంది ఏమిటి కూరగాయలా పళ్ళా ఏమిటి ఒక డ్రీమ్ని అమ్ముతున్నాడు ఒక స్వప్నాన్ని మనకి వాడు అమ్ముతాడు వాళ్ళకి డ్రీమ్ మర్చెంట్స్ అని కాబట్టి ఈ డ్రీమ్ ఒకటి నడుస్తూ ఉంటుంది ఈ డ్రీము నుంచి విముక్తి కోసం ఆ డ్రీమ్కు వెళ్తారు ఆ డ్రీమ్ పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఈ డ్రీంలోకి వస్తారు వీటొచ్చి అక్కడ డ్రీమ్ షార్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ డ్రీమ్ లాంగ్ ఉన్నట్టు అనిపిస్తుంది అది కూడా ఎలా భూత భవిష్యత్తుని బట్టి భూతము భవిష్యత్తు మిథ్య అక్కడ కూడా వీడు ఏ క్షణంలో చూస్తున్నాడో ఆ క్షణానికే అది పరిమితమై ఉంటుంది ఇంటి దగ్గర కూడా ఏ క్షణంలో వీడు సంసారాన్ని అనుభవిస్తున్నాడో ఆ క్షణానికే పరిమితమై ఉంటుంది మళ్ళీ క్షణంలో ఇంకోసారి మళ్ళీ బబులు అలా వస్తూ ఉంటుందండి ఇప్పుడు గ్యాస్ గ్యాస్ వచ్చి మంట పెడుతున్నప్పుడు గ్యాస్ వస్తుందంటే అక్కడ గ్యాస్ స్థిరంగా ఉండి మంట స్థిరంగా మండుతుందా అదే అది వెళ్ళిపోతుంది వస్తుంది వెళ్ళిపోతుంది వస్తుంది ఎప్పటికప్పుడు వచ్చింది వెళ్ళిపోతుంది మళ్ళీ కొత్తది వస్తుంది వచ్చింది వెళ్ళిపోతుంది కొత్తది వస్తుంది ఈ సంసారం కూడా అంతే ఏదో ఒక స్థిరమైన సంసారం అలా అప్పటి నుంచి వచ్చేస్తుందా అలాగే లేదు అలా అలా సంసారం స్థిరమైన పక్షంలో వీడు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఏ సంసారం ఉందో అదే ఇప్పుడు ఉండాలి ఉందా బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఓ రకం సంసారం అది గ్యాస్ వెళ్ళిపోయే కొత్త గ్యాస్ వచ్చినట్టుగా అది వెళ్ళిపోయింది వీడు బృహస్థు అదో సంసారం అది వెళ్ళిపోయింది ఇంకొకటి అది అన్ని అల్లాలల్లా వెళ్ళిపోతూ ఉంటే కొత్త వస్తూ ఉంటాయి ఏది స్థిరం కాదు అంతా క్షణికమే అంతా మిథ్యయే కాబట్టి ఏది ఒక కాలంలో ఆరంభమై ఇంకో కాలంలో అంతమవుతుందో అది మిథ్య జగత్తు గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే బాహ్యార్థం జగత్తు బాహ్యార్థం దాని గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే అది కనబడుతోంది అని మాత్రమే చెప్పాలి కానీ ఉంది అని చెప్పడానికి వీల్లేదు ఏదైతే ఒక కాలానికి కట్టుబడి ఓ కాలంలో పుట్టి ఇంకో కాలంలో గిట్టుతుందో అది ప్రవాహ రూపంగా కంటిన్యూస్గా ఉన్నట్టు మనస్సు కల్పించే భ్రమ తప్ప వాస్తవంలో అది క్షణికము మాత్రమే దానికి ఏ రకమైనటువంటి వాస్తవికత లేదు టైం స్కేల్ని బట్టి సత్యత్వాన్ని మీరు నిర్ధారించడానికి వీల్లేదు సినిమా టైం స్కేల్ రెండు గంటలు ఉంది కాబట్టి అది మిథ్య నా టైం స్కేర్ రెండు సంవత్సరాలు ఉంది కాబట్టి ఇది సత్యము అనే ఆర్గ్యుమెంట్ తప్పు రెండు సంవత్సరాలు రెండు గంటలు అనేవి కేవలము స్మృతి అన్ను ఉన్నాయి తప్పిస్తే ఉన్నది క్షణికమే క్షణిక విజ్ఞానవాదం కదా అక్కడ ఉన్నది క్షణికము ఆ క్షణం అంతే ఇప్పుడు వీడికి నేను తండ్రిని అని కొడుకును చూసినప్పుడు అనుకుంటాడు కొడుకు ఏ క్షణంలో కనపడ్డాడో ఆ క్షణంలో నేను తండ్రిని అనే వాసన ఉద్బుద్ధమవుతుంది అంతే అది క్షణికం అంటే అంతకుముందు అది లేదంటే ఆ తరువాతి క్షణంలో లేదు ఒకవేళ ఉంటే క్షణికము క్షణికము క్షణికము క్షణికము అది ప్రవాహంలాగా మీకు భ్రమను కల్పిస్తుంది తప్పిస్తే అది ఎనీ గివెన్ మూమెంట్ ఇట్ ఈస్ ఎ మూమెంట్ అది క్షణిక విజ్ఞానం కాబట్టి ఈ జగత్తు అనేది కేవలము దృశ్యము కనబడేదే కానీ ఉన్నది కాదు ప్రవాహ రూపంగా ఉన్నట్టు మనస్సు కల్పించే భ్రమే తప్ప అక్కడ ప్రవాహము లేదు కంటిన్యూటీ లేదు అదంతా కేవలము క్షణికము క్షణభంగురము క్షణభంగురము క్షణికము అయినటువంటి జగత్తు నిత్యమా అన్నట్లు కంటిన్యూస్ సంతతమా అన్నట్లు సంతతము అంటారు అలా కంటిన్యూస్గా ఉన్నట్టుగాను మీకు అనిపిస్తోందంటే అది కేవలము మన స్మృతి మెమొరీ ఆ బ్రెయిన్ సెల్స్ యొక్క ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ ఆ మెమొరీ కల్పించినటువంటి భ్రమ తప్ప దాంట్లో వాస్తవమేమీ లేదు మానసములైన అనుభవములు ఎన్నిగలవో అవన్నీ కూడా మిక్స్ అయ్యాయి వాటిల్లో ఏది సత్యం ఉండేది ఇప్పుడు మీరు మామూలుగా లోకంలో జనులను చూసినట్లయితే అంటే మన పరిస్థితిని మనం అంచనా వేసుకున్నట్లయితే మనం జీవితంలో ఎవేవో సాధించాలి కర్మలు చేయాలి ఉపాసనలు చేయాలి భోగాలు అనుభవించాలి ధనాన్ని మూటగట్టాలి అని ఎవ్వేమో చేస్తాం అల్టిమేట్గా మనం ఒక ఫ్రస్ట్రేషన్లో ఉంటాం మీరు ఎవరినైనా చూడండి వయస్సు మీద పడ్డా నేను కృతార్థుడనైనాను నేను పూర్ణుడను నాకు ఏ భయము బెంగా లేవు అన్న అనే మనిషి మీకు ఎవడనని కనపడ్డా కనపడితే వాడు జీవన్ముక్తుడై ఉంటాడు ప్రతి వాడు కూడా ఏదో ఒక విధమైనటువంటి బెంగలోనూ భయంలోనూ జీవిస్తూ ఏదో కొంత వెలితి ఉండనే ఉంటుంది ఏదో కొంత వెలికి తప్పనిసరిగా మీకు ఒక సంగతి చెప్తా జ్వరం వచ్చిందనుకోండి వాడు సన్యాసైనా గృహస్థైనా తేడా ఏమీ ఉండదు సన్యాసి యొక్క జ్వరం తక్కువ ఇబ్బంది గృహస్థుల యొక్క జ్వరం ఎక్కువ ఇబ్బంది ఇలాంటివి ఏమీ లేవు తర్వాత కొంతమంది ఏమంటారంటే ఒక మహాత్మునికి జ్వరం వచ్చిందనుకోండి భక్తుల యొక్క జ్వరాన్ని ఆయన తీసుకున్నారు ఇవన్నీ కూడా కలుసునండి జ్వరం వచ్చినప్పుడు అది ఒక దేహం అంతే దానికి మీరు అందమైనటువంటి పేర్లు పెట్టుకుంటే మార్పు ఏమి రాదు లేదా దానికి ఎవో డ్రెస్సులు వేస్తే మార్పు ఏమి రాదు కాబట్టి ఆ సంసార దుఃఖము అందరికీ సమానం ఈ విధంగా ఇలా ఎందుకున్నది ఎందుకున్నది అంటే జగత్తు గురించి మనకున్న కల్పనలో ఈ దోషము గలదు మరి వేదాంతం అలా మాట్లాడతారు ఇలా ఎందుకు ఉన్నది అంటే గ్రహాలు ఏదో చేసింది నక్షత్రాలు అంటే అవి కూడా సంసారంలో భాగం ఇప్పుడు గ్రహాలు బాగులేక నాకు దుఃఖం వచ్చింది గ్రహాలు అంటే ఇప్పుడు నా సంసారంలో ఏముంది గ్రహాలు బాగులేకపోవడం దుఃఖం కలగడం అంతా కలిపి సంసారంలో భాగం అది ఎందుకు అల్లాగా కదా దాంట్లో దానికి పరిష్కారం ఎలా కుదురుతుందండి దాంట్లో దానికి పరిష్కారం ఏం కాదు వై గ్రహాలు ఎందుకు బాగులే నక్షత్రాలు ఎందుకు బాగులే నేబర్ ట్రబుల్ ఇస్తున్నాం నేబర్ ఎందుకు ట్రబుల్ ఇవ్వాలి సో ఆల్ ఆఫ్ ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సంసారం ఈ సంసారం ఎలా ఎందుకు ఈ సంసారం మనకు ఎందుకు దుఃఖాన్ని కలిగిస్తుంది అంటే కారణం ఏమంటే మనం ఏమైనా విశ్వసిస్తాము అంటే బయట ప్రపంచం అనేది యథార్థంగా ఉన్నది బాహ్యార్థవాద ఆ బయట యథార్థంగా ఉన్న ప్రపంచంలో నేను ఒక చిన్న అంగమునై ఉన్నాను ఉండి నేను చూసిందంతా యథార్థంగా సత్యము అని మనం విశ్వసిస్తాం ఆ విశ్వాసమే మహాదోషము వాస్తవం ఏమిటో తెలిసినా ఇప్పుడు బయట ఉందనుకున్న ఘటము బయట ఉందా మనస్సు యొక్క స్ఫురణ మాత్రమేనా బయట ఘటం అనేది ఏదీ లేదు అక్కడ వాక్యం మీరు చూసుకోండి ఘటాదవు నిమిత్తే అసతి ఘటము మొదలైన నిమిత్తమేమీ లేకున్నా ఆ మనస్సే ఘటనలా భాషిస్తోంది సరిగ్గా అదేవిధంగా జగత్ అనేది వాస్తవంగా ఏదీ లేదు ఆ మనస్సే జగద్పంగా స్పందిస్తోంది కాబట్టి మిత్రుడని మీరు ఏదైతే అది ఒక బబుల్ శత్రువు అని ఏదైతే అంటారో అనదర్ బబుల్ భూతము బబుల్ భవిష్యత్తు బబుల్ ఇక్కడ అనదర్ బబుల్ అక్కడ అనదర్ బబుల్ ఏ ఒక బాడీ ఇట్స్ ఏ బబుల్ ఆ బాడీకో నేమ్ ఇట్స్ ఎ బబుల్ కాబట్టి ఈ ఘటపటాది దృశ్య ప్రపంచము సత్యము ఈ దేహము ఆ దృశ్య ప్రపంచంలో ఉంది ఈ దేహము సత్యము దానికి మనం పెట్టిన నామము సత్యము నామము అంటే ఇదిలా కాదు దానికి పేరు నామము అంటే పేరు సో ఇది సత్యము సో ఈ విధంగా ఎప్పుడైతే మీరు దేహేంద్రియాదులు జ్ఞాత అనే స్థానంలో ఉండే దేహేంద్రియాదులకు జ్ఞేయము అనే స్థానంలో ఉండే జగత్తులకు వాటి ఎందు లేని సత్యత్వాన్ని వాటికి మీరు ఆరోపించారో అప్పుడు దీనికే ఆత్మవిస్మృతి అని మీ స్వరూపాన్ని మీరు విస్మరించినారు ఎలాగంటే సినిమా హాల్లో కూర్చుని అదిగో వాడు నాయకుడు ఆమె నాయిక ఆ నాయకుడు నాయికని ప్రేమిస్తోంది ఈ లోపల ప్రతి నాయకుడు వచ్చాడు వాడు దుష్టుడు అని మీరు అదంతా చూస్తుంటే అర్థమేంటి మీ గురించి మీరు విస్మరించారన్నమాటేగా మిమ్మల్ని మీరు విస్మరించినప్పుడే అవన్నీ సత్యాలుగా భాషిస్తాయి అవునండి ఈ లోపల ఆ సినిమా హాల్లో పాత కుర్చీలో నల్లు ఉండి ఒకటి రెండు నల్లులు వీడిని పొడిచినప్పుడు అప్పుడు మళ్ళీ తర తన తాను గుర్తొచ్చి సినిమా తాత్కాలికంగా పుట్టని అండటం కాబట్టి వాటెవర్ ఆత్మవిస్మృతి లేకుండా సినిమాలో మీరు ఇన్వాల్వ్ అవ్వగలరా అవు కాలేదు అదేవిధంగా ఈ జగత్తు దీంట్లో ఉన్నటువంటి పదార్థములు వ్యక్తులు దేహములు నామములు రాగద్వేషములు వాటిని బట్టి వచ్చేటువంటి రసములు ఇవన్నీ కూడా యథార్థము అని మీరు అనుకోవాలి అంటే మీ యొక్క సాక్షిస్వరూపాన్ని మీరు పూర్తిగా విస్మరించి ఉండాలి ఆత్మచైతన్యము ఈ అనుభవాలకి అనుభవములకు జ్ఞాత వ్యక్తిత్వానికి కూడా మూలంలో సాక్షి చైతన్యంగా ప్రకాశిస్తూ ఉంటుంది దానిని విస్మరించినప్పుడు మాత్రమే ఇవన్నీ సత్యంగా భాషిస్తాయి అది మనం చేసినటువంటి మహాపరాధము ఒరిజినల్ సిన్ దాని కారణంగా మనం ఏది చేసినా అల్టిమేట్గా దుఃఖం వైపుకు పయనిస్తాయి ఇప్పుడు వివాహం చేసుకుంటారు ఎందుకు చేసుకుంటారు వివాహం ఆనందం కోసం చేసుకుంటారు వివాహం చేసుకుని మానవుడు పొందేదేమిటి దుఃఖమా ఆనందమా దుఃఖం ఆనందము క్షణితం దుఃఖం స్థిరం అంతే కదండి ఏదో బెంగతో జీవిస్తూ ఉంటారు పిల్లల్ని కంటారు ఆనందం కోసం ఆ తర్వాత పిల్లల్ని కన్న తర్వాత వీళ్ళు పడే పాట్లు శ్మశానానికి కట్టిని పట్టుకుపోయే వరకు పాటలు పడ్డారు ఏమండి దుఃఖం ఆస్తిని సంపాదిస్తారు దేనికోసం ఆనందం కోసం ఆస్తి పేరుతోటి కయ్యాలు కలహాలు మర్డర్స్ అయిపోతూ ఉంటాయి ఆస్తి కోసం సోదరులు నేను ఒక ఒక అమ్మగారు నా దగ్గరికి వచ్చారు వేదాంత క్లాస్కి వచ్చి నన్ను కలిసి చెప్పారు మా అన్నయ్య మీద కోర్టులో కేసు నడిపిస్తున్నానండి అన్నా అంటే అలా అదేమండి ఆశ్చర్య అన్నయ్య గారు మీద కోర్టులో కేసు వేస్తారా అవునండి పిల్లం మాట మా నాన్న ఇచ్చినటువంటి ఆస్తిని అంతా కాజేద్దామని చూశాను అంటే నేనున్నాను మీకు ఆస్తికి తక్కువే ఉందండి ఆయన తీసుకుంటారు అన్నది ఆయనకి ఇచ్చేసేయండి మీకున్నదే మీకు చాలు కావలిస్తే ఇంకో కొంచెం కూడా దక్షిణ కింద కూడా ఇవ్వండి దీనికోసం కోర్టుకు వెళ్తారా తక్కువ మీరేమో ఈ స్వామీజీని చుట్టూ తిరిగి వీళ్ళకి దక్షిణలో తీస్తూ ఉంటారు అక్కడేమో ఇంకొంచెం డబ్బు కోసమేమో కోర్టులో కేసులు వేస్తారు వాట్ ఈస్ దిస్ కాంట్రీక్షన్ మీరు ఎవరికి ఏమి ఇవ్వద్దు ముందు అసలు ఆ కోర్టు కేసు విత్తుగా చేసేవి అని చెప్పాను అంతే మరి కేసులు విత్తుగా చేసేయమని ఎస్ దేహత్యాగం చేసి స్వర్గంలో ఉన్న మీ తండ్రి గారు ఆత్మ శాంతించాలి అంటే ముందు ఈ కేసు విత్తు అని చెప్పాను పెద్ద కుటుంబం పెద్ద ఆస్తి ఈ పెద్ద కుటుంబం అనేప్పటికీ దాంట్లో ఉన్న ఒక్కలొక్కలు ఇంకా ప్రపంచంలో ఎక్కడ ఉన్నాం పెద్ద ఆస్తి అంటే ఎందుకు అంబానీ సోదరుల యొక్క యుద్ధం ఎంతకాలం నడిచింది రెండు సంవత్సరాలు ఎంతో నడిచింది ఆ అమ్మగారు పెద్ద వయసులో వాళ్ళ తల్లి పెద్ద వయసులో ఒకటే డ్యూటీ ఏమిటంటే ఆ డ్యూటీ అన్నదమ్ములిద్దరినీ వీళ్ళ కోండళ్ళని మన వాళ్ళని వాళ్ళందరినీ కలిసి ఉండిట్లా చేయటం ఎవలాడుకోకుండా చూడటం ఆవిడికి అదే పని ఇంక వేరే పని లేదు వాట్ ఎర్ థింక్ ఇట్ ఈస్ కాబట్టి ఆస్తి సంపాదిస్తే దుఃఖానికి హేతు భోగాలు భోగానుభవం మీరు తీసుకోండి భోగాలు ఎవరైతే అధికంగా అనుభవిస్తారో వాళ్ళు రోగిస్తే వాళ్ళు అయిపోతారు భోగే రోగ భయం ఈరోజు కాస్త నేను ఒక టీవీ ప్రోగ్రాం సుఖీభవానో ఏదో హెల్త్ రిలేటెడ్ ప్రోగ్రామ్ అంటే ఒక డాక్టర్ వచ్చి చెప్తున్నాడు ఏదో ఏదో ఛానల్లో ఏమని చెప్తున్నాడంటే ఈ మధ్యన పిల్లలకు కూడా డయాబెటీస్ వస్తుంది ఇరవై ముప్పై ఏళ్ళు వచ్చేవడికి డయాబెటీస్ వచ్చేస్తుంది ందువల్ల అంటే మీరు పిజ్జాలు తిన్నాం కేక్స్ ఎవ్రీథింగ్తో ఉండడం కోక్కు పిప్స్ ఇలాంటివి తాగుతూ ఉండడం టూ మచ్ ఆఫ్ రిచ్ ఫుడ్ తినడం ఎక్సర్సైజ్ లేకుండా క్రికెట్ మ్యాచ్లన్నీ చూస్తూ ఉండడం వీటి కారణంగా ముప్పై ఏళ్ల లోపే డయాబెటీస్ వస్తుంది అని ఆయన ఇంకా అలా చెప్పుకుంటూ పోతుంది మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ మీకు డయాబెటీస్ వచ్చిందంటే ఇంక మిగతా డిసీజెస్ అన్నీ అది ఒకదాని దర్వాదలా తీసుకొస్తూ ఉంది డయాబెటీస్ ఇండియాలో ఇంకో మాట చెప్పాడు ఆయన నైంటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్ అన్నీ కూడా లైఫ్ స్టైల్ బాగుండక వచ్చినటువంటి డయాబెటీస్ లైఫ్ స్టైల్ బాగుండకపోవడము అంటే భోగములను వల్ల వచ్చింది కాబట్టి భోగాల్లో మనం కోరేదేవిటి ఆనందం మనం పొందేదేమిటి దుఃఖం అంజా శ్రీకృష్ణుడు కూడా దుఃఖాలయం అశాశ్వతం వర్ణించాడు జగత్తుని దుఖాలయం అశాశ్వతం అక్కడ నడుస్తోంది శ్లోకం కాబట్టి ఈ ఈ విధమైనటువంటి పరిస్థితిలో మనం ఎందుకు చిక్కుకున్నాము అంటే ఆత్మవిస్మృతియే మూలము ఎప్పుడైతే బాహ్యార్థము సత్యము అని మీరు స్వీకరించారో అంటే ఈ సంబంధాలు బంధాలు అనుబంధాలు ఇవన్నీ సత్యం ఈ ధనము మూటలు సత్యం ఈ భోగాలన్నీ సత్యం ఈ సుఖదుఖాలు సత్యం అని మీరు ఈ డ్రీము సత్య ఈ కళ ఈ స్వప్నం సత్యమని మీరు ఎప్పుడైతే అనుకున్నారో అంటే అలాగా తెర మీద కనబడేటువంటి వ్యక్తులని మీరు ఎప్పుడైతే సత్యమని స్వీకరించారో ఆ స్వీకారము కారణంగా మనిషి బంధింపబడతాడు బద్ధుడై కూర్చుంటాడు కాబట్టి తర్వాత ఆ దుఃఖానికి తెర మీద హేతువులు కూడా కనపడతాయి ఈ కారణంగా ఈ దుఃఖం వచ్చింది కానీ ఆ తెర మీద కనపడే స్వప్న సదృశ్యములైన హేతువులు ఆ హేతువులకి ప్రతిహేతువులను వీడేమో కల్పించుకుంటూ ఫ్యాన్సీఫుల్ రెలిజియన్ అంటారు ఫ్యాన్సీ రెలిజియన్ ఈజ్ ఏ ఫ్యాన్సీ సో ఆ రకంగా ఫ్యాన్సీ అనమాట ఏమిటి బాగా బిజినెస్ చేసి డబ్బు సంపాదించుకోవాలి ఆ డబ్బులో కొంత వెంకటేశ్వర స్వామికి ఇస్తూ ఉంటాం ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి డబ్బు ఎందుకు ఇస్తున్నామంటే అవును దేవుణ్ణి పూజిస్తున్నానంటాడు ఈ దేవుణ్ణి పూజించడం అంటే డబ్బు ఇవ్వడమా నలభై సంవత్సరానికి కోటిస్తే ప్రత్యేక దర్శనం దీన్ని ఫ్యాన్సీఫుల్ రిలిజియన్ అంటారు మరి వాళ్ళు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారంటే వాళ్ళు వెయ్యి మంది ఐదు మంది జీతాలు ఈ ఫ్యాన్సీఫుల్ రిలిజియన్ మీద బేస్ అయ్యి ఉంటాయి అందుకోసం వాడు ప్రమోట్ చేస్తారు అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అది అది చేసేది వాళ్ళు చేస్తారు దీన్ని ఎవడు దాంట్లో పడమన్నాడు కాబట్టి ఇదంతా కూడా మరింత దుఃఖాన్ని మరింత కన్ఫ్యూషన్ అయోమయాన్ని కలిగించడం తప్ప మరి ఏమీ కాదు అయోమయం కోతులు ఉన్నాయి పద్మారావు నగర్లో కోతులు వస్తూ ఆ కోతుల్ని నేను వాచ్ చేస్తూ ఉంటాను నాకు ఒక ఫ్రెండ్ ఒకడున్నాడు వాడు నేను కలిసి కోతుల్ని పరిశీలిస్తూ కోతులకేమో ఆహారం కూడా ఇస్తూ ఉంటాం ఆ కోతులు కొన్ని అయోమయం దానికి అరటి పండిస్తే అరటి పండిచ్చారనుకోండి ఒక తెలివైన కోతి ఉంటుంది తక్కువ మనం చక్కగా ఒప్పుకొని ఇంకో కోతి పోనీ వెరిమోహం వచ్చింది అని ఇలా చూస్తుంది కదా అని దానికి అరటి ఆ అరటిపండు ఇలా తీసుకుని ఇలా ఇలా జరిపి నేలకేసి రాసి ఏవేవో చేస్తుంది రేపు ఇచ్చే వ్యవస్థ అరటిపండు చర్చ కోతి కోతయ్యుల్లి పళ్ళు తెల్ల అయోమయం అంతే అయోమయం లేకపోతే ఈ అరటిపళ్ళన్నీ నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు కూర్చొని తింటున్నాను అనుకుంటున్నారా నేను వాళ్ళ అరటిపళ్ళు నేను నోట్లో వేసుకోను రియల్లీ జనరల్లీ నాట్ అయితే డా డా డా డా డాక్టర్ ఏమని చెప్పాడంటే మార్నింగ్ టైం ఓట్ మీల్ ప్లస్ మిల్క్ తోటి అరటి పనులు ఇటు ఫిట్స్ వెళ్ళని చెప్పాడు అది అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు అంటే అని పోలే అది అయోమయం అంతే ఆ కోతికి మనిషికి ఏమీ తేడా వీడు అయోమయం ఇదంతా సత్యం అనుకుని అలాగ పామిషో ఉండడం అంత భాంతి తత్వం తెలియక ఈ ఫ్యాన్సీఫుల్ రిలిజియన్ ఆ కోతి చేష్టకి ఏమీ తేడా ఫ్యాన్సిఫుల్ రిలిజియన్ సో మీరు అనుకుంటున్నట్టుగా బాహ్యంలో జగత్తు లేదు అదంతా కూడా మనస్సు యొక్క కల్పన తప్ప దాంట్లో ఏమీ సత్యం మీరు ఎక్కడ మొదలుపెట్టాలంటే యు షుడ్ స్టార్ట్ విత్ యువర్ సెల్ఫ్ ఈ ఆత్మవిస్మృతి ఎందువల్ల కలిగింది అని మొదలుపెట్టాలి నేను ఎవరు యొక్క స్టార్ట్ యువర్ సెల్ఫ్ కనబడేది ప్రతీది సత్యము భ్రమ నుంచి బయటకు కనబడుతోంది కాబట్టి సత్యము అని మీరు అనుకుంటే మీరు చాలా దుఃఖాన్ని పొందక తప్పదు కాబట్టి కనబడేదాన్ని సత్యమని భ్రమించుట అది పెద్ద పదార్థము ఆ కారణంగానే అది ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈ బాహ్యార్థము సత్యము అనేటువంటి అది సంసారల యొక్క దృష్టి అది చాలా దుఃఖహేతువు దాని విజ్ఞానవాదులు తునా తునకల కింద ఖండించి బాహ్యార్థం అనేది ఏది లేదు కేవలము జ్ఞానము అంటే మనస్సు యొక్క స్పందన స్ఫురణము మాత్రమే గలదు అని వారు నిరూపిస్తారు అలా నిరూపించినప్పుడు అబ్బా ఎంత బాగా నిరూపించేవా అని విజ్ఞానవాది యొక్క పక్షాన్ని ఆచార్యులు అనుమోదిస్తారు అంటే మహానందంగా జయ జయ జయకారాన్ని చెప్తారు చాలా బాగా చెప్పేవారు జగత్తును ఎంత చక్కగా విఖ్యాత్వాన్ని నిరూపించావు అని అంటారు తదేవేతుపక్ష ప్రతిషేధాయముచ్యతే తస్మాదిత్యా ఇప్పుడు ఏ హేతువులచే విజ్ఞానవాది బాహ్యార్థాన్ని తిరస్కరించాడో అదే హేతువుని ఉపయోగించి చిత్తస్పందనము కూడా మిథ్య ఇప్పుడు చిత్తస్పందనంలో విషయమైన ఘటము మిథ్యయితే మిథ్య చిత్తస్పందనము మాత్రమే గలదు చిత్తస్పందనంలో విషయమైన ఘటము లేదు అని విజ్ఞానవాది చెప్పాడు కదా అంటే ఇప్పుడు సత్యం ఏదైంది చిత్తస్పందనము సత్యమైంది ఇప్పుడు మీరు స్పందనము అంటే దట్ ఈజ్ పల్సేషన్ దట్ ఈస్ ది స్పందనము పల్సేషన్ అంటే ఆ చిత్తం వల్ల పల్స్ కింద వస్తూ ఉంటుంది దీనికి దృష్టాంతం ఎలాగంటే ఇప్పుడు మీరు ఈ లామ్స్ని తడిపేటువంటి ఒక వాల్వ్ ఉంటుంది చూడండి అది ఆ స్ప్రింక్లర్ అది ఎలా వస్తుంది వాటరు వస్తుంది ఆగిపోతుంది వస్తుంది ఆగిపోతుంది వస్తుంది అలా వస్తుంది కదా అంటే మనస్సు కూడా అంతే అంతే ఇప్పుడు నేను ఒకసారి ఇది చెప్పాను మీకు ఒకసారి భిక్షకు వెళ్ళాను ఎక్కడికో అమ్మగారు స్వామీజీ అమెరికాలో మా మీరు కలిసారా కలవగలుగుతారా వాడేమో అసలు ఉత్తరాలు కూడా రాయట్లేదు అని ఆవిడ కళ్ళ మని వీళ్ళు పెట్టుకుంటున్నారు నేను కూర అన్నం ఫినిష్ చేసి ఇంకా పులుసు దగ్గరికి వస్తున్నాను అప్పుడు నేను టాపిక్ నేనే డైవర్ట్ చేశాను మరి మీ అబ్బాయి మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు కాలేజీలో చాలా బాగా చదువుకుంటున్నాడు కళ్ళ నీళ్ళు అదృశ్యమైపోయి ముఖం అంతా ఆనందంతో అంటే అంతవరకు ఉన్న ఆ స్పందన అది ఆ స్పందన యొక్క నేచర్ మారిపోయింది ఆ స్పందనపై దేనిస్తానంలో కొత్త స్పందన సుఖ స్పందన ఈ లోపల పెద్ద కూతురు గుర్తుకొచ్చి మళ్ళీ సుఖ స్పందనపై మళ్ళీ దుఃఖ స్పందన ఈ లోపల నా భిక్ష పూర్తయింది నేను లే నేను నా పని పూర్తయింది నేను పోయాను ఒక అంటే కాబట్టి అక్కడ వారిని ఓదార్చడానికి ఏముంది ఆమె సుఖం అనుకుంటున్నది మీచే ఆమె దుఃఖం అనుకుంటున్నది మీ అవి సత్యం అనుకుంటున్నంత కాలము మనిషి జీవిస్తూ ఉంటాడు అంతగా నేను కాబట్టి ఈ స్పందన ఈ చిత్త స్పందనము క్షణికముది అంటే బ్లీప్ బ్లీప్ బ్లీప్ బ్లీప్ బ్లీప్ కాన్షియస్నెస్ అంటారు బ్లీప్ బ్లీప్ బ్లీప్ బ్లీప్ అది అది కలదు ఉన్నదే దానిలో విషయమైన ఘటము లేదు అని నిమిత్తస్యానిమిత్తత్వమిష్యతే భూతదర్శనాత్ భూతదర్శన యుక్తి అక్కడ ఉన్నదేదో మీరు పరిశీలిస్తే అదే యుక్తి ఆ యుక్తిని బట్టి బాహ్యార్థవదాన్ని తిరస్కరించారు కదా ఇప్పుడు అదే యుక్తితో క్షణిక విజ్ఞానవాదాన్ని తిరస్కరిస్తారు అదే యుక్తి కొత్త యుక్తి అన్నది ఈ శ్లోకం అది దీనికి ఒక దృష్టాంతం మంచి దృష్టాంతం అవుతుంది ఎలాగంటే ఒక అతని మీద మర్డర్ కేసు పెట్టారు అదర్శమవుతాయి కదా ప్రాసిక్యూటరు క్రిమినల్ కేసెస్ అన్నీ స్టేట్ వర్సెస్ ఇండివిజువల్ ఉంటాయి సివిల్ కేసెస్ అన్నీ వన్ ఇండివిజువల్ వర్సెస్ అనదర్ ఇండివిజువల్ ఉంటాయి ఏదో లాలో లా ఏదో సో ప్రాసిక్యూటర్ ఏం చేస్తాడంటే వీడు మద్దతు చేసిన వీడు మద్దతు చేసిన మాట వాస్తవం వీడు డిఫెండెంట్ కానీ ప్లేయర్ లాయర్ పెట్టుకుంటాడు కదా ఈ లాయర్ ఏం చేయాలి వీడు మద్దతు చేసేదనే సత్యాన్ని కప్పిపుచ్చి వీడిని నిరపరాధిగా ప్రూవ్ చేయాలి ఇంకా లాయర్ ఏం చెప్పాడంటే వీడికి సలహా ప్రాసిక్యూటర్ వచ్చి నిన్ను క్రాస్ ఎగ్జామిన్ చేసేప్పుడు ఏ ప్రశ్న అడిగినా బే బే అని చెప్పు అని తర్ఫీద్ ఇచ్చాడు సారీ వచ్చాడు ప్రాసిక్యూటర్ వచ్చాడు ఏమో నీ పేరేమిటి బేబే నువ్వు భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తావా బేబే పోనీ భగవద్గీత కాకపోతే మరో గ్రంథం ప్రమాణం చేస్తావా బేబే ఊరేమి బేబే వాడు వాళ్ళని ఎప్పుడైనా ఫలానా ఈ ఫోటోలో ఉన్నవాడు నువ్వు గుర్తుపడతావా బేబే వీడిని ఎప్పుడైనా కలిసేవా ఆ ఫోటోలో ఉన్నవాడినే వీడు మద్దతు చేశాడు వీడిని ఎప్పుడైనా కలిసేవా బేబే అలా బేవే నీకు బుద్ధి సరిగ్గా పనిచేస్తోందా బేవే అప్పుడు జడ్జి గారు ఏమయ ఆయన అడిగిన ప్రశ్నకి సరిగ్గా సమాధానం చెప్పండి బేబే అప్పుడు జడ్జి ఏం చేశాడంటే కేసుని డిస్మిస్ చేసేవారు Indigante, mentally he is not stable, you cannot prove anything. You cannot disprove also, but you cannot prove anything. Baddhin of proof, prosecutor may come to me. How can you prove? How about case dismiss? Kathan doi, urikaya vaka. Case dismiss. Haipo in the bit mahana nangav, chishad baih toke. Apu to liar, nipetukunada, liar beijad. Na feijadana, nipetukunada. Wee, ween, you can. Haipo. దీన్ని బేబేన్యాయము అంటారు కాబట్టి క్షణిక విజ్ఞానవాది యొక్క యుక్తిని అనుసరించి బాహ్యార్థవాదిని తిరస్కరించి అదే యుక్తితో క్షణిక విజ్ఞానవాదిని తిరస్కరిస్తారు ఇది బేబేన్యాయము అదే అంటున్నారు కదా భాష్య అక్కడ భాష్యకారులు తదేవ హేతం కృత్వ అంటే భూతదర్శనం అనేది హేతు దానినే హేతువుగా చేసుకుని తత్పక్ష ప్రతిషేధాయ తత్పక్ష అంటే విజ్ఞానవాది పక్షాన్ని నిషేధించడానికి నిరా తిరస్కరించడానికి ఈ శ్లోకం ఆరంభమైనది ఇప్పుడు ఘటము ఘటము ఉన్నది అన్నాడు ఘటము ఉన్నది అంటే ఘటజ్ఞానము లేకుండా ఘటము ఉన్నదా లేదు ఘటజ్ఞానము ఘటజ్ఞానం ఉంటేనే ఘటం జ్ఞానం లేకుండా జ్ఞేయం ఉండదు కాబట్టి ఘట జ్ఞానము ఉన్నది అది అందరూ అంగీకరిస్తారు జ్ఞానం లేని జ్ఞేయం ఉండదు జ్ఞానం ఉండాలి ఎక్కడో ఒక చోట ఒక జ్ఞానం ఉండాలి జ్ఞానం ఉంటే జ్ఞేయం ఇప్పుడు అడవిలో ఒక వింత మృగము గలదు అనంటే అసలు మనుష్య మాతృడు కానీ ప్రాణి అన్నది ఏది కూడా ఆ మృగాన్ని చూడలేదు ఆ మృగము యొక్క జ్ఞానము ఏ ప్రాణికి ఎప్పుడూ కలగలేదు ఆ మృగము ఉన్నది ఎలాగండి ఎలాగండి హౌ కాబట్టి తప్పనిసరిగా మృగము ఉన్నది అంటే మృగము యొక్క జ్ఞానము ఉన్నది సో కలదు అంటే ఘట జ్ఞానము కలదు ఇప్పుడు ఘటము ఉంది డేర్ ఘట జ్ఞానము అది బాహ్యార్థవాదం దాన్ని కొట్టేశారు భూతదర్శనం అనే యుక్తితోటి దాన్ని కొట్టేశారు కొట్టేస్తే ఇప్పుడు ఇంకేమున్నది ఘట జ్ఞానము ఉన్నది ఉన్నది అంటే ఎక్కడి నుంచి వచ్చింది పుట్టింది అంతే కదా ఉంది అంటే పుట్టిందని కాబట్టి ఘట జ్ఞానము పుట్టింది అంటే చిత్తము ఘట జ్ఞానాకారముగా పుట్టింది మట్టి ఘటముగా పుట్టింది కొట్టిపరచం అది భూతదర్శనం చేత కొట్టు మట్టి పుట్టను లేదు ఏ ఘట్టను లేదు మట్టి మట్టిగా ఉంది తీసిపరే ఘటం అనేది లేదు ఉన్నదల్లా చిత్తమే చిత్తమే ఘటాకారంగా పుట్టింది అంటే నువ్వు ఏ హేతు చేత మట్టి ఘటముగా పుట్టింది అనే ఆ పుట్టుకను తోసిపుచ్చినావో అదే హేతు చేత చిత్తము ఘట్ఞానముగా పుట్టింది అన్న కూడా మేము తోసిపుచ్చుతున్నాము తస్మాన్న జాయతే చిత్తం చిత్తము పుట్టుట లేదు ఇప్పుడు స్వప్నంలో మీకు గజజ్ఞానం కలిగింది గజజ్ఞానం కలిగింది అంటే చిత్తము గజరూపాన్ని పొంది గజజ్ఞానం కలిగింది అని మీరు అంటున్నారు అక్కడ చిత్తము పొందిన గజరూపము అది యథార్థమా కాదుగా బిజము ఎలాగూ యథార్థం కాదు బాహ్యమునందు బిజము యథార్థం కానే కాదు దీని చైత్యము అంటారు చిత్త చైత్య ఇప్పుడు ఈ బౌద్ధులు చైత్యములు కడుతూ ఉంటారు సో ఇప్పుడు చైత్యము ఎలాగూ త్రోసిపుచ్చినాము చిత్త విషయం త్రోసిపుచ్చినాము ఇంకా చిత్తము పుట్టింది కాబట్టి ఏముందనమాట ఇప్పుడు స్వప్నంలో గిజమైతే లేదు కానీ గజజ్ఞానము గలదు ఓకే స్వప్నంలో ఉండే గజజ్ఞానము అది యథార్థమా ఎవరు చెప్పారు స్వప్నంలో మీరు చూసిన గజము యథార్థం కాదు ఆ గజమును మీరు చూచుట కూడా యథార్థం కాదు స్వప్నంలో మీరు ఏనుగు చూశారండి ఏది కరెక్ట్ ఏది సత్యము ఏనుగు సత్యమా ఏనుగును మీరు చూడడం సత్యమా ఏది సత్యము రెండూ సత్యములు కావు ఏనుగు సత్యం కాదు ఏనుగులు చూచుట సత్యం కాదు స్వప్నంలో ఏనుగుని ఎలా చూస్తారు మనస్సు అలా ఏనుగు రూపంగా స్పందిస్తుంది కాబట్టి మనస్సు యొక్క ఏనుగు రూపముగా స్పందన ఏదైతే కలదో అది కూడా క్షణికము అది కూడా అపియరెన్స్ తప్ప అది కూడా సత్యము కాదు సత్యమైతే నిలిచి ఉండాలి నిలిచి ఉంటుందా పోతుందే కాబట్టి అది కూడా సత్యము కాదు భాషకారులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి చిత్తము పుట్టుటలేదు చిత్తము పుట్టుటలేదు అంటే అర్థం కాదు అండి వాట్ ఎవర్ ఈస్ ఈ ఎలాగంటే జలాశయం ఉన్నది జలాశయమునందు తరంగము పుట్టినది అన్నాడు ఇప్పుడు జలాశయం ఇప్పుడు ఇది ఉందండి జలాశయము ఇప్పుడు ఏమున్నాయి దాంట్లో నీళ్లు ఉన్నాయి ఇప్పుడేమున్నాయి తరంగాలు ఉన్నాయి ఏమండి మళ్ళీ ఇప్పుడే ఉన్నాయి నీళ్లు ఉన్నాయి ఈ తరంగాలు ఎక్కడి నుంచి పుట్టాయి నీటి నుంచి పుట్టేవి దేని మళ్ళీ గిట్టే ఎక్కడ గిట్టాయి నీటిలో గిట్టేవి చూడండి ఆ మధ్యలో పుట్టి గిట్టెన తరంగాలు నువ్వన్నావే అలాంటి తరంగాల మీద లేదు నీరే ఆ నీరే నీ మనస్సులో తరంగంగా భాషించింది ఏమండి కాబట్టి తరంగము బాహ్యము ఉన్నందు అది మిథ్య ఉన్నదేదో ఉన్నది తరంగము మిథ్య తరంగ జ్ఞానము అది మిథ్యే తరంగం మిచ్చైతే తరంగాన్ని తెలుసుకున్న జ్ఞానం కూడా మిత్యే ఉన్నదేదో ఉన్నది ఉన్నదేమిటి నీరు అదేదో ఉన్నదది అదే ఉన్నది ఏది పుట్టము లేదు ఏది ఇప్పుడు ఏముంది అక్కడ నీరుంది అంతకు ముందే ఉంది నీరుంది నీరు ఉన్నది నీరు ఉన్న నీరు ఉన్నది తరంగములు పుట్టే అని మీరు భ్రమపడ్డమే తప్ప తరంగములేమీ పుట్టలేదు అసలు దృష్టాంతం తెలిసిందా ఇప్పుడు ఇటు రండి ఇక్కడికి రండి తెలివి గలదు తెలివి సాక్షి చైతన్యము కలదు ఆ సాక్షి చైతన్యంలో ఓ స్పందన వచ్చింది కదలిక ఇలా కదిలింది కదిలినప్పుడు ఆ కదలిక పేరే గజజ్ఞానం ఇప్పుడు అది ఏ రూపంగా వచ్చింది ఆ తెలివి ఏనుగు అనే తెలివిగా ఏనుగు అనే రూపం చేత పరిచ్ఛిన్నమైన తెలివిగా పుట్టింది ఎంతసేపు ఉంది ఏనుగు అనే తెలివి ఓ క్షణం ఉంది తర్వాత పోయింది మళ్ళీ ఇప్పుడు ఏముంది తెలివి ఉన్నది అంతే కదా కాబట్టి అక్కడ ఏనుగు అనే తెలివి యొక్క రూపము అంటే గజ రూపావచ్ఛన్న చైతన్యము లేదు గెట్టము ఉన్నది చైతన్యం మాత్రమే ఏది పుట్టలేదు పుట్టలేదు కాబట్టి ఏది గిట్టలేదు తస్మాన్న జాయతే చిత్తం ఎందుకంటే చిత్తం అనేది ఒకటి ఉంది అది అలా పుడుతూ ఉంటుంది గిట్టు ఉంటుంది మళ్ళీ అదో కొత్త యథా అదో న్యూస్ రియాలిటీ అన్నది యాక్సెప్టబుల్ కాదు తస్మాన్న జాయతే చిత్తం చిత్త దృశ్యన్న జాయతే అది బాహ్యార్థంలో దాన్ని ఎలాగూ కాబట్టి ఘట జ్ఞానము పుట్టలేదు ఘట జ్ఞానంలో విషయమైన ఘటము పుట్టలేదు అజాతవాదం అయితే తస్య పశ్యంతి ఏ జాతి ఎవళ్ళైతే జాతిని పుట్టుకని చూస్తారో అంటే పుట్టుక కలదు అని ఎవరైతే విశ్వసిస్తారో ఇప్పుడు బాహ్యార్థవాది ఏమని విశ్వసిస్తాడు ఘటము మృత్తికయందు పుట్టింది విశ్వసిస్తాడు కారణకార్యభావం అక్కడ పెడతాడు విజ్ఞానవాదేమని విశ్వసిస్తాడు మనస్సు కారణము ఘటాకార వృత్తి పుట్టింది అది కార్యము అని బాహ్యార్థవాదిని తిరస్కరించి వీడు అంతహ మనస్సు అనేదాని అన్ను వీడు భావన చేస్తాడు వాస్తవంలో బాహ్యమునందు ఘటం పుట్టిందన్నవాడు కానీ ఆంతరమునందు ఘట జ్ఞానం పుట్టింది అన్నవాడు వీళ్ళిద్దరూ కూడా ఏవై జాతిని పశ్యంతి తే కే పదం పశ్యంతి వాళ్ళు ఆకాశంలో పక్షులు ఎగిరైన చోట కాళి గుర్తులను చూస్తున్నారు ఇలా చూస్తున్నాడు ఏమిటలో చూస్తున్నామంటే ఇప్పుడు ఇలా పక్షి వెళ్ళింది ఆ కాలి గుర్తులు చూస్తున్నాను అని ఆకాశంలో ఆకాశం ఉంటుంది కాలు గుర్తులేమున్నాం అలాగే ఇలా కూర్చున్నాను గజము గజము అంటే ఏనుగులు సంస్కృతం కదా మరొకటి అనుకునే సో గజము పోయింది గజవృత్తి రాకముందే ఉంది తెలివి గలవి తర్వాత గజము పుట్టింది ఇప్పుడు గజము మళ్ళీ తెలివి రథము రథం వచ్చింది పోయింది మళ్ళీ ఇప్పుడు తెలివి తురగము తురగమంటే గుర్రం గుర్రము వచ్చింది పోయింది మళ్ళీ తెలివి అని మీరు అన్నారు ఇప్పుడు ఎన్ని వచ్చి పుట్టే మూడు పుట్టే ఏది పుట్టింది ఏమన్నా పుట్టిందా ఏది పుట్టింది ఎందుకంటే గజము అంటే కల్పన కాదు రథము అంటే రథ రథయోగా అని మంత్రం అక్కడ రథాలు రథాలకి పూజించిన గుర్రాలు లేవు ఏదీ లేవు ఇంకే ఉందని భ్రమ కాబట్టి గజము పుట్టలేదు రథము పుట్టలేదు తురగము పుట్టలేదు మరి ఏమిటండి తెలివి ఉన్న తెలివి అలాగే ఉన్నది వాస్తవం మీద కానీ ఇప్పుడు నేనేమంటున్నాను రథ రథము పుట్టింది గజము పుట్టింది తురగము పుట్టింది అంటే అర్థమేమిటి అక్కడ రథము గజము తొలడము అనే వాస్తవికమైన వస్తువు పుట్టడము గెట్టడము ఏమీ లేకున్నా పుట్టింది పుట్టింది పుట్టింది అంటున్నానంటే పక్షులు ఎగిరిన చోట ఫుట్ ప్రింట్స్ కాలిగురుతులు ఉన్నాయి నాకు కనబడుతున్నాయి అని చెప్పిన వాడు ఎంత బుద్ధిమంతుడో వీడు అంతే బుద్ధిమంతుడు అంటే ఆ తెలివి తెలివిగా అఖండముగా ఉన్నది తప్ప ఏది పుట్టలేదు ఏది గెట్టలేదు అజాతమానం తదే హేతు తత్పక్షయ తదిదముచ్యే తస్మాదిత్యాకే యస్మా అసత్యే ఘటాద్యా భాసా చిత్త విజ్ఞానవాదినా అభ్యుపగ తదనుమోదితం అస్మాధిరీ భూతదర్శనా ఇంచేతంటే ఘటాదౌ అసత్యేవా ఇదంతా ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది మీకు వాక్యాన్వయం చూసుకోవటం ఏంటంటే ఘటము మొదలైనది వాస్తవంగా లేదు లేకున్నా చిత్త ఘటాద్యాభాసత చిత్తమే ఘటము మొదలైన వాటిగా కనబడుతు కనబడుతు దీన్ని ఘటము లేకున్నా చిత్తమే ఘటరూపంగా కనబడుతున్నది అని విజ్ఞానవాదిన అభ్యుపదత క్షణిక విజ్ఞానవాది స్వీకరించినటువంటి పక్షం తత్ దాన్ని అస్మా అది అస్మాభిరతి అనుమోదితం నేను దాన్ని ఉత్సాహంగా సపోర్టు చేస్తున్నాను చాలా ఉత్సాహంగా సపోర్టు చేస్తున్నాము ఇది ఎలాగంటే వద్దులండి పొలిటికల్ ఎగ్జాంపుల్స్ అలా ఇవ్వచ్చు ఈ పొలిటిక్స్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక పార్టీ ఏ ఉందనుకోండి పార్టీ బీ పార్టీ ఏ మీద దండెత్తుతున్నప్పుడు ఈ చట్టం పార్టీ ఏ మీద దండెత్తినప్పుడు ఈ పార్టీ సి వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరూ ఉత్సాహంగా బిలో జాయిన్ అయిపోయి ఏ మీద దండయాత్ర చేసేస్తారు ఆ ఏ వాళ్ళు విసిగెత్తి వాకౌట్ అని వాళ్ళు వెళ్తున్నారు వెళ్ళిపోతే ఇంక ఇప్పుడు బి సి ఉంటారు కదా ఈ సి వాళ్ళు ఏం చేస్తారంటే బి వాళ్ళని ముట్టికాయలు వేసేసి కూర్చోబెట్టేసి వీళ్ళే వేలేస్తారు అంతే ఇక్కడ అంతే బాహ్యార్థవాదిని విజ్ఞానవాది ఖండిస్తుంటే వండర్ఫుల్ ఆల్ అవర్ సపోర్ట్ అనుమోదితం అస్మాభిరతి మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం విజ్ఞానవాదు అదే యుక్తి ఏమిటా యుక్తి భూతదర్శనా చెప్పాను కదా మాయా మేడం భూతదర్శనం జాయమానా క్యాపిమానావత అసత్యే జన్మనియుక్త అంతవరకు అవతారి తస్మాత్ అంటే అందూవలన అందువలన అనగా ఎందువలన అది మామూలుగా అంటే చిత్తమే ఘటము లేకున్నా ఘటరూపముగా రూపముగా ప్రకాశించుచుండుత వలన తి చిత్తస్య ఆ చిత్తమునకు కూడా అంటే ఏమిటి బయట వస్తువు యథార్థంగా లేకపోయినా ఏ చిత్తమైతే ఆ వస్తువు రూపంగా స్పందిస్తోందో ఆ చిత్తమునకు కూడా జాయమాన అవభాసత ఆ చిత్తం కూడా పుట్టినట్టుగా కనబడుతోంది గజజ్ఞానం కలిగినప్పుడు చిత్తమే గజాకారాన్ని గజాకారాన్ని పొందింది అంటే గజాకార వృత్తిగా పుట్టింది పటజ్ఞానం కలిగినప్పుడు చిత్తమే పటాకార వృత్తిగా పుట్టింది అని కనిపిస్తోంది యాయమాన అవభాసత అయితే మరి చిత్తమే గజాకారంగా పుట్టిందన్నట్టుగా కనబడుతోంది నిజంగా పుట్టిందా అబ్బే అదే హేతువు మళ్ళా భూతదర్శనమే హేతువు అసత్యేవ జన్మని యుక్త ఎలాగంటే గజము లేకున్నా గిజాకారం పుట్టు గిజాకారంగా చిత్తం భాషించింది కదా చిత్తమునకు గిజాకారముగా పుట్టుక లేకున్నా చిత్తము గజాకారమును పొందినట్టుగా కనపడింది అంతే ఇప్పుడు మీరు స్వప్నంలో గజాన్ని చూశారండి గజము ఉండి గజాన్ని చూశారా లేదు చిత్తమే గజాకారాన్ని పొందింది ఒప్పుకున్నారు కదా బాగుంది మీ చిత్తం గజాకారాన్ని పొందేసిందా చెప్పండి అబ్బే ఊరికే చిత్తం గజాకారాన్ని పొందినట్టుగా అనిపించింది అంటే అంటే విజ్ఞానవాదం కూడా పోయింది కదా అది పోయిందండి రేపు అంటున్నారు